ప్రభా పరిశుద్ధంలో మీకు వందలైనా ప్రభా మీ యొక్క శరత్నాలు పాల్పొందే యోగ్యత భాగ్యని మీరు వర్ణించినారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో వందాలైనా మేము పరిశుభ్రంగా టీవించాలైనా పాపని ఆశించుకోవాలి ప్రభా అవును ప్రభా దాని చూసి మేము దూరం పారిపోవాలి ప్రవ్వా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ కానీ ప్రవ్వా ఈ లోకం అంతా పాపంతో నిండి ఉందినైనా అనేక మంది పాపంలో జీవిస్తున్నారు ప్రవ్వాపిని ప్రేమించడము పాపం అసహించుకోవడం ప్రవ్వా క్రైస్తవ జీవితం అయినా కాబట్టి ఇతరులను ప్రేమించే బిడలుగా నడిపించండి ఓ ప్రభావ అనేకులను మీ చేత నడిపించే బిడలుగా తయారు చేయండి వరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అందరు దేమని యేసు క్రీస్తునా తండ్రి ఆమెన్ హలియా చిన్నగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం దానియాల గ్రంథంలోని ఒక చిన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇది కొంతకాలం క్రిందట ధ్యానించినాం ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం దానియాల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ దేవుని భక్తులకు దేవుని బిడ్డలకి ఏం జరుగుతుంది ఈరోజు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఈ ప్రవచనము చాలా కాలం క్రిందట ఆరంభమైంది మన టైంలో ఎండ్ అవుతుంది ముగించబోతుంది ఈ ప్రవచనం కాబట్టి ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒక వ్యాఖ్యాన్ని మనం ధ్యానిస్తున్నాం నేను ఇంగ్లీష్లో చదువుతాను దాని తర్వాత రవి కానీ ఎవరైనా బ్రదర్స్ తెలుగులో చదవచ్చు సిస్టర్స్ కానీ చదవచ్చు అండ్ హీ షల్ స్పీక్ గ్రేట్ వర్డ్స్ అగేన్స్ట్ ద మోస్ట్ హై అండ్ షల్ వేర్ అవుట్ ద సైన్స్ ఆఫ్ ద మోస్ట్ హై అండ్ థింక్ టు చేంజ్ టైమ్స్ అండ్ లాస్ అండ్ దే షెల్ బీ గివన్ ఇన్ టు హ్యాండ్ అంటే టైమ్ అండ్ టైమ్స్ అండ్ ద డివైడింగ్ ఆఫ్ టైం తెలుగులో చదవండి చూడండి ఆ రాజు మహోన్నతునికి మాట్లాడచ్చు చూడండి మహోన్నతుని భక్తులను నలుగు గొట్టును భక్తులు నలుగుగొట్టబడుట అన్న వాక్యం అన్న అంశం గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం దేవుని భక్తులు నలుగుగొట్టబడుట ఇంగ్లీష్లో వేరింగ్ అవుట్ ఆఫ్ ద సెయింట్స్ అని వాక్యం భక్తులు నలుగుగొట్టబడుట అనేది వాక్యపు అంశం ఈరోజు దేవుని సేవకులు ఎందుకు నలుగగొట్టబడుతున్నారు అన్న విషయం ఇక్కడ రాయబడుతుంది కానీ ఇది ఎప్పుడు ఆరంభమైందంటే దాని కాలంలో ఆరంభమైంది స్టార్ట్ ప్రభు మనకి ఇది ఒక స్పెషల్ ఒక ఒక ఒక ఒక విధానం ప్రవచనాలు స్టార్ట్ అయ్యి ఒక కాలానికి ఎండ్ అవుతాయి కానీ మతపరమైన క్రైస్తవ జీవితంలో ఒకరు నేర్చుకున్న విషయం ఏంది ప్రవచనాలు ఆల్రెడీ అయిపోయినాయి అది కాదు కాబట్టి మనకు చూపించిండి అయిన వాటిని తిరిగి రప్పిస్తాడు ఎందుకు రప్పిస్తున్నాడు అంటే అది ఒక ఒక కాలానికి ఆ వాక్యము బయలుపరచబడ్డాక అది మరి ఒక కాలానికి మరి ఒకరికి ఆ రీతిగా ప్రజలు పుడతా ఉన్నారు చనిపోతూ ఉన్నారు వాళ్ళందరి కాలంలో అది నెరవేరులాగా బయలుపరచబడుతుంది లేకపోతే పూర్వీకులకి అర్థమైనాక దాని వాక్యానికి పని అవసరం లేదు ఈరోజు అది ఎందుకు మనకు భద్రపరచబడింది అంటే దేవుడు అదే విషయాన్ని మనకు చూపిస్తున్నాడు ఈ వాక్యాలు తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది అనుభవపూర్వకంగా చూసుకొని లాగునా లేకపోతే అది ఎప్పుడూ ఆగిపోయేది ప్రవచనం కాబట్టి దానియలు కాలంలో స్టార్ట్ అయింది దానియలతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ యొక్క వాక్యం గురించి ఈ లోకపు అధిపతి అంటే సైతాన్ కదా ఈ లోకపు రాజు అంటే వాడే కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంట సర్వోన్నతునికి విరోధముగా ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఏమనుంది తెలుగులో స్పీక్స్ గ్రేట్ వర్డ్స్ అని ఉంది అంటే ఏమన్నా విరోధముగా మాట్లాడుతున్నాడు ఇక్కడ గ్రేట్ వర్డ్స్ అగెన్స్ట్ అంటే దేవునికి విరోధంగా వాడు బహు భయంకరమైన మాటలు బహుఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు అన్న అన్న విషయాన్ని అక్కడ చెప్పబడుతుంది అంటే దేవునికి విరోధంగా వాడు ఎన్నో మాట్లాడుతుంది ఈరోజు సరే మీరు అనొచ్చు ఈ ప్రపంచంలో ప్రతి దశలో ప్రతి కాలంలో దేవునికి విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నవారు దేవుని త్రివీకరించిన వాళ్ళు ఉన్నారు దేవుని గురించి అసహ్యంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు మరి విశేషంగా మన కాలంలో ఎక్కువ మాట్లాడుతున్నారు మన కాలంలో దేవునికి విరోధంగా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ వాక్యము మన మధ్యలో నెరవేరాలా కాబట్టి మన మధ్యలోనే మాట్లాడుతున్నారు మన సేవ పాటు మన సహాల్లో ఉన్న వాళ్ళే మాట్లాడడం చూస్తున్నాం మనం కాబట్టి చూడండి సైతాను డైరెక్ట్గా ఎట్లా మాట్లాడతాడు చెప్పండి డైరెక్ట్గా ఎట్లా మాట్లాడతాడు వాడు వాడు ఒక ఆత్మనే కదా కాబట్టి వాడు ఒకర్లకి దూరి మాట్లాడాలా ఎందుకంటే ఈ మౌత్ పీస్ని వాడుకోవాలి కదా మన నోరుని వాడుకోవాలా ప్రభు ఇప్పుడు మనల్ని వాడుకుంటున్నాడు మీరందరు సాక్ష్యాలు చెప్తుంటే దేవుని యొక్క ఆత్మ మీ నోరుని వాడుకున్నది ఆయనని మహింపరచులాగిన అలాగే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు మన మౌత్ పీస్ని వాడుకుంటాడు మన నోరుని వాడుకుంటాడు ఆయన ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు తన భక్తుల ద్వారా మాట్లాడిపిస్తూ ఉంటాడు మనం గొప్పలం కాదు మనల్ని వాడుకుంటుడు దేవుడు మనం అందుకు సమర్పించుకుంటున్నాం ట్రస్టింగ్ అండ్ ఒబేయింగ్ కదా రెండే దేవుడు చూపించింది ఆయన ఎందుకు విశ్వాసాన్ని చూపించాలా విధేయత చూపించాలా ఆయన వాడుకుంటాడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఏ రీతిగా మాట్లాడాలా ఆయన మీరు బార్థం చేసుకోండి హేరోద్ ద్వారా కూడా మనం చూస్తామా బైబిల్ వాక్యం హేరోదు కూడా ప్రవచినట్టు మనం చూడమా ఆయన ఆ కాలంలో ఆ టైంలో ఎవరి ద్వారా మాట్లాడాలంటే వాళ్ళ ద్వారా మాట్లాడతాడు ఘనహీనమైన ఘటనలతో కూడా మాట్లాడినట్టు మనం చూస్తాం కానీ మనము ఆయన కొరకు ఘన ఘనత తెచ్చే బిడలుగా నిలబడుతున్నాం కాబట్టి ఆయనని ఘనపరిచే మాటలే మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని భక్తులని వాడు నలగొడుతున్నాడు ప్రపంచం ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు ఇది పంతొమ్మిదవ సంవత్సరం కదా రెండు సంవత్సరం అంటే దానికి ముందు దానియాల కాలం అంటే సెవెన్ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ క్రితము అంతేనా అంతే కదా టూ ఇయర్స్ క్రితం ఆరంభమైంది ప్రవచనం నీ టైంలో నా టైంలో ఎండ్ అవుతుంది కాబట్టి భక్తులు అందరు నల్గొట్టబడుతున్నారు మీరు అన్నచ్చా బ్రదర్ నాకేం లేదు నేను అంత సుఖంగానే ఉన్నారనుకుంటున్నారు మీరు ఎవరైనా ఇక్కడ మీ షరాలు కంఫర్టబుల్గా ఉన్నాయా ఏం సార్ బ్రదర్ మీ షరాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా ఎవ్వడి పర్ఫెక్ట్ లేదు నాకు ఇక్కడ తెలుసు నాది కూడా పర్ఫెక్ట్ లేదు మొన్న ఓ బ్రదర్ మీకు తెలుసు బ్రదర్ ఎవరు నేను పేరు చెప్పాను కానీ మీకు తెలుసు బ్రదర్ ఇందాక హాల్ ప్రైజ్ లా నేను గుర్తుందా బ్రదర్ పేరు చెప్పే ఆ బ్రదరు నాకు కొంత సంబంధం కూడా కుటుంబ పరంగా కూడా సంబంధం అయితే ఆయన మా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వచ్చి అసలు మనం అట్లా అడగం సేవకులం సరే ఆయన అడిగిండు బ్రదర్ నీకేమైనా రోగంలో ఉన్నాయా అన్నాడు ఎవరైనా అడుగుతారు ఏం బ్రదర్ బాగున్నావు అని అడుగుతారు కానీ ఎట్లున్నావు బ్రదర్ అంతా బాగానే అంటాం కానీ ఏం బ్రదర్ నీకే రోగాలు ఉన్నాయా అంటే ఎట్లుంటుంది కానీ నేనేం దుఃఖపడలేదు నేనేం బాధపడలేదు ఎందుకో తెలుసా నాకు నిజంగానే ఏం రోగాలు లేవు కాబట్టి ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుంటున్నా నేను చూడండి పాజిటివ్గా తీసుకుంటున్నాను నేను నేనే అరే ఈ భక్తుడైంది ఇంత గొప్ప సేవకుడు ఆయన ఎన్ని వందల సంఘాలు స్థాపించండు ఇంటికి వస్తూ ఉంటాడు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోతూ ఉంటాడు కాబట్టి సరే భక్తులను ఆదరించాలా కరెక్టే కానీ నీకేం రోగాలు లేవా అంటున్నాడు అంటే ఆయన డౌట్ ఏంటంటే నాకేమైనా షుగర్ ఉందేమో నాకేమైనా ప్రాబ్లం ఉందేమో అనుకుంటుంది నాకు ఏ రోగాలు లేవు బ్రదర్ దేవుని దయవాలనా చూడండి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా ప్రతి క్షణము ఆయనని మహిమ మహిమపరచేలాగా జీవించాలా నువ్వు మాట్లాడుతుంటే ప్రతి విషయంలో ఆయన నువ్వు మహిమపరచకపోతే ఆయన నిన్నెందుకు మయపరచాలా చెప్పండి మనము ఆయనని మహిమపరచకపోతే ఆయన నిన్ను ఎందుకు గనపరచాలా ఈ లోకంలో ఆయన మనల్ని గనపరచడం వాక్యం తోకలాగా కాదు తలలాగా నిలబెడతాడు ఎందుకు నిలబడాలా ఆయన నువ్వు మాయపరచనప్పుడు ఆయన నేను ఎందుకు భయపరచాలి నిన్ను గనపరచాలి చెప్పండి ఈ విషయం మనం బాగా తెలుసుకోవాలి ప్రతి చిన్న విషయంలో ఆయన నువ్వు భయం పరచాలి మీరు ఇందాక సాక్ష్యాలు చెప్తుంటే ఏ స్ప్రో వేజ్ చేసిండు అని మీరు భయం పరుస్తుంటా లేదా కానీ చాలామంది అట్లా చెప్పారు బ్రదర్ నేను చాలా కష్టపడి చదువుకొని పాస్ అయినా బ్రదర్ అంటారు అని ఎవరు ప్రార్థన చేసిండు నీకు ఎవరు నిన్ను నడిపించరు ఎగ్జామ్ ఇప్పుడు ఆ బాబు లేయని స్థితులు నడుమని ఎవరు ఆ బాబుని స్వస్థపరిచిండ్రు డాక్టరా మందా కాదు కదా డాక్టర్లు కూడా ఏం చేయలేరు కదా వాడు ఇస్తాడు మందు ఇస్తాడు వెయిట్ చేస్తాం బ్రదర్ అంటాడు మందు పని చేస్తే వెయిట్ చేద్దాం మందు పని చేస్తుందా మందు పని చేయదు ఎందుకంటే మనమంతా సైన్స్ స్టూడెంట్స్ మనకు తెలుసు మన బాడీని రెసిస్టివ్గా తయారు చేస్తుంది మందు ఒకవేళ జీవ ఏదన్నా ఫారెన్ బాడీ వెళ్ళింది అనుకోండి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోనికి అది మన బ్లడ్ సర్కులర్లో స్ట్రీమ్ అయ్యి అది ఏవైతే వాటికి మన బాడీ టెంపరేచర్ పర్ఫెక్ట్ అన్నట్టు వైరసెస్కి బ్యాక్టీరియాకి మన బాడీ టెంపరేచర్కి అది మంచిగా పని చేసుకుంటుంది లోపల అది దానికి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎండాకాలం ఫ్రిడ్జ్లో పోయి కూస్తుండే ఎట్లుంటుంది మీకు పరిస్థితి చలికాలము ఆ కట్టలు పెట్టి మంట కాల్చుకుంటారు ఊర్లల్లో దాని దగ్గర కూర్చుంటే మీకు ఎట్లుంటుంది మంచిగా ఉంటుంది కదా ఇక అక్కడ నుంచి పోది కదా రాత్రి అంతా అడే పాడలు కూర్చుంటారు కదా ఊర్లల్లో అట్లనే బాక్టీరియా వైరసెస్ కూడా మన బాడీలోకి పోతే దానికి వెచ్చగా ఉంటుంది మంచిగా అన్నట్టు ఉండి అక్కడ అభివృద్ధి పొందుతూ పిల్లలు పెట్టుకుంటుంది అది తొలిగా చెప్పాలంటే బ్లడ్ సెల్స్ గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నట్టు అవి అవి మన బ్లడ్లోకి పోగానే ఏమైతే అంటే వైట్ బ్లడ్ సెల్స్ పోయి వాటిని అటాక్ చేయడం వలన అక్కడ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది బాడీ హీట్ అవుతూ ఉంటుంది బాడీ ఎందుకు హీట్ అవుతుంది వాటిని చంపడం కొరకు వాటికి ఆ టెంపరేచరు కొంచెం పెంచాల పెంచితే అవి తట్టుకోలేక చనిపోతాయి అన్నట్టు అట్లా చనిపోలాగున్నా మన బాడీ టెంపరేచర్ పెడుతుంది అట్లా పెట్టిండే ఆ సిస్టమ్ సైంటిఫిక్గా అనేది కాదు ప్రభు విధానం అది సరే కొన్ని తెలిపిణి కాబట్టి చూడండి పాత నిన్న పాత పాత కాలంలో డాక్టర్స్ లేవు ఇంగ్లీష్ మందులు లేవు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళకి స్వస్థతలు వచ్చినాయి చెప్పండి నేను అనిపిస్తుంది అందుకే డాక్టర్స్ హాస్పిటల్స్ లేనప్పుడు మందులు లేనప్పుడే మనుషులకు విశ్వాసం బాగుంటుంది అనిపిస్తుంది అవి ఉంటే విశ్వాసం పోతుంది మనకి రోగం వస్తే పరిగెత్తుతాం డాక్టర్ దగ్గరికి ఎదువరికితే నేను పోవద్దని ఎప్పుడు చెప్పలేదు బాగా అర్థం చేసుకోండి రోగాలు వస్తే కష్టాలు వస్తే డాక్టర్ల దగ్గర పోవద్దని నేను ఎప్పుడు చెప్పను పోవాలా ఒక ఒక డౌట్ క్లియర్ తీరిపోవాలండి కానీ మీరు అనొచ్చు అంటే నీకు విశ్వాసం లేదా బ్రదర్ అంటారు చాలు కొంతమంది అంటారు కానీ మనం బాగా అర్థం చేసుకోవాలి ఆ రోజులలో డాక్టర్స్ లేరు హాస్పిటల్స్ లేవు కాబట్టి దేవుడు అద్భుతాలు చేసిండు ఇప్పుడు డాక్టర్స్ని కూడా దేవుడే క్రియేట్ చేసిండు కదా హాస్పిటల్ని దేవుడే క్రియేట్ చేసిండు అందుకు మనం పరిగెత్తాలా సరే ఎందుకు పరిగెత్తుతాము రోగం వచ్చింది కాబట్టి రోగం రాకుండా కాపాడుకోవచ్చు కదా మీ శరాలని ఎవరికైనా తెలుసా ఎట్లా కాపాడుకోవాలనో నేను చెప్తాను మా దగ్గర ఈ సంవత్సరము ఎవరు కూడా రోగ ఎవరు కూడా స్వస్వ అస్వస్థతలుగా కావద్దు అంటే కొంతమంది అంటారు మా దగ్గర ఆఫీస్లో అట్ల చెప్తావు సార్ రోగం చెప్పొస్తుంది ఎవరికైనా నేనంట చెప్పే వస్తుందంట ఎందుకంటే నాకు తెలుసు అది అది చెప్పే వస్తుంది కదా ఒక రెండు మూడు రోజుల ముందే చెప్తుంది నేను రో రాబోతున్నా ఎంతమంది తెలుసు నేను చెప్తున్న కథ కరెక్టా కదా రోగము రాబోతుంది అనేది రెండు మూడు రోజుల ముందే సిమ్టమ్స్ చెప్తుంది అది తెలుసుదా స్నాజల్స్ సిమ్టమ్స్ నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే నేను కొన్ని గంటలు మాట్లాడుతూ ఉంటాను ఇది పెయిన్ వస్తూ ఉంటుంది నేను ఏం చేస్తా చాలా మంది ఏం చేస్తారు పోయి హాట్ హాట్ కాఫీ టీ ఏమేమో తాగేస్తూ ఉంటాను నేను టీలు కాఫీలు తాగాను కంపెనీ కొరకు తాగుతాను ఇష్టమంత ఇష్టపడి నేను కాఫీ ఎప్పుడు తాగాను ఇట్లా బ్రదర్స్ వస్తే బ్రదర్ చాయ్ రా బ్రదర్ అంటే వాళ్ళ కొరకు పోయి తాగుతాను కానీ నా నేను ఎప్పుడు పోయి ఒక్కరిని పోయి చాయ్ తాగిలేదు అట్లా పోయి తాగానంటే నాకు హ్యాబిట్ అన్నట్టు నాకు అట్లాంటిది లేనేలేదు అయితే నేనేం చేస్తా వచ్చి బాగా మసాజ్ చేసుకుంటా ఇవన్నీ పెయిన్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ అన్ని స్వెల్లింగ్స్ వస్తాయి ఇక్కడంత స్వెల్లింగ్స్ వస్తాయి ఇట్లా బాగా చేసుకుంటా ఏదైనా ఒక రోజు ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు నేను చేయలేదనుకోండి ఇవన్నీ ఇన్ఫెక్ట్ అయిపోతాయి ఈ గ్లాండ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంకా థర్డ్ డేకి కొంచెం సివియర్గా అయిపోతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా మీకంటే ఏ ప్రాబ్లం రాకముందు మీకు సిమ్టమ్స్ ఉంటాయి ఒక ట్వంటీ ఇయర్స్ క్రితము ప్రవచనం నేను విన్నా దేవుడు అనేకమైన రోగాలన్నీ తెప్పించబోతుంది ఈ లోకంలో కలిసి నేను మీకు చెప్పింటా కూడా ఈ ప్రవచనం గురించి రకరకాల రోగాలు రకరకాల రోగాలు డాక్టర్లకు అంతుపడైన రోగాలనే దేవుడు ఈ లోకం మీదకి పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడు మీకు తెలుసు మీరు దేవుడు దేవుడు జాలిగల దేవుడు ప్రేమగల దేవుడు కదా ఎందుకు పంపిస్తారు కదా రోగాలు అని మీరు అడుగుతారు మీరు నేను మీకు ఎన్నిసార్లు తెప్పించిన ఎందుకు దేవుడు తన బిడ్డల మీదకి అటువంటి శిక్షను పంపిస్తాడు ఆయన తట్టు దిప్పుకోవడానికి కొరకు అవిధేయులైన వారి మీదకి అవి నడిపించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపంతో కన్నీరు గెలిచి ప్రార్థన దేవుని స్థానంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరించి వాళ్ళని రక్షించుకుంటాడు స్వస్థం దయచేస్తాడు అది విధానం ఆయన తట్టు ఇప్పడం కొరకు చేస్తాడు ఇవన్నీ ఆయనలో రోగం లేదు ఆయనలో పాపం లేదు అని ఎందుకు వాటికి పర్మిషన్ ఇస్తాడంటే నేను ఆయన తట్టు అరయనెల్లో మీరు చూస్తారు కదా ఇష్టపల్లని అరణ్యలోకి తీసుకొస్తూ వాళ్ళు చేసిన పాపంలో వాళ్ళకి ఎటువంటి రోగాలు పడతాయి ఎంత భయంకరమైన రోగాలు వస్తాయి మీకు తెలుసు అవని నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు మీరు ఎవరికి అర్థం పట్టవు క్యాన్సర్ పుండ్లు పడతాయి వాళ్ళకి కదా పెద్ద పెద్ద గడ్డలు పడతాయి వాళ్ళకి రకరకాల రోగాలు పడతాయి దాని తర్వాత కాటేస్తే వాళ్ళని విష సర్పాలు కాటేస్తే చనిపోవడం ఇవన్నీ చూస్తాం ఎందుకు వాళ్ళు అవిధేతలు చేసినారు కాబట్టి ఆయన తట్టు విధేత చూపించుకోవడం కొరకు వాటిని కల్పించండి వాళ్ళకి ఇంకొకటి రెండోది ఏంటంటే నీ చేతిలారా నువ్వు రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నావు అది కూడా ఆలోచించాలా మనం ఒకటి నీ చేతర రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నావు ఇంకొకటి అవిధేత వల్ల తెచ్చిపెట్టుకుంటున్నావు కాబట్టి మీకు ఆ జ్ఞానం అవసరం ఎందుకంటే హుషేయాలో ప్రభు రజమంతా నా ప్రజలు ఎందుకు నశించిరి జ్ఞానము లేక నా ప్రజలు జ్ఞానము లేక నశించి మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫార్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని వాక్యం నీకు నాలెడ్జ్ అవసరం ఇప్పుడు ఆ సిస్టర్ మా పిల్లల గురించి చెప్తుంది కదా నాకు అప్పుడు అనిపించింది ప్రతి తల్లికి నిజంగా హెల్త్ గురించి నాలెడ్జ్ ఉంటే ఎందుకు హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాలి మనం కదా మీకు చెప్తా నైన్టీన్ యాంటీబయాటిక్స్ కనుక్కున్నారు నైన్టీన్ ఫార్టీస్లో యాంటీబయాటిక్స్ కనుక్కున్నాకనే రోగాలు ఎక్కువైనాయి అంతకుముందు లేవు రోగాలు నైన్టీన్ తర్వాతనే కార్డియాలజీ అన్న కోర్సులు ఎక్కువైపోయినాయి ప్రపంచంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి ముందు మహా అంటే ఐదు మంది పది మంది డాక్టర్లు ఉండేటోళ్ళు గుండెకి సంబంధించిన డాక్టర్లు నైన్టీన్ తర్వాత వందల వేలైపోయిన డాక్టర్లు అంటే సెవెంటీ తర్వాతనే రోగాలు ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి ఎందుకు స్టార్ట్ అయిపోయినాయి నేను ఎన్నిసార్లు మీకు అవన్నీ విషయాలు నేను చూపించిన ప్రభు మనకు ఎందుకు హెచ్చరిస్తుండే ట్వంటీ ఇయర్స్ క్రితం హెచ్చరించుడు రకరకాల ఫీవర్స్ వస్తాయి రకరకాల రోగాలు వస్తాయి మీకు తెలుసు ఏ రూపకం ఇవన్నీ రోగాలు వస్తాయి ముఖ్యంగా దోమల ద్వారా వస్తున్నాయి రెండు మూడు రోగాలు వస్తాయి కదా మలేరియా ఫైలేరియా డెంగీ తర్వాత చికెన్ గునియా ఈ నాలుగు డిసీజెస్ వెయిట్ ద్వారా వస్తాయి మస్కిటోస్ ద్వారా వస్తాయి తర్వాత మస్కిటోస్లో ఏ మస్కిటో కరుస్తుందో మీకు తెలుసా అది నాలెడ్జ్ అవసరం నీకు బాగా తెలుసు అంటే ఆయన అయిపోయింది మళ్ళీ మీకు ఎందుకు రిజిస్టర్ కావట్లేదు ఆయన జాగ్రత్తగా విన్నాడు కాబట్టి నా మైండ్లో కూర్చొని పోయింది ఆడ దోమలే కరుస్తాయి మొగై కరువు మొగ ఎప్పుడు బయట ఉంటాయి ఆడ ఎప్పుడు లోపల ఉంటాయి ఇది తెలియాలా మీకు కదా ఎందు నవ్వుతున్నావు ఏదో ఉంది కరోనా నవ్వడానికి ప్రతిదాంట్లో ఉంటుంది ఏమవుతుంది మీరు ఇంకా హై స్కూల్ పోలేదు కాబట్టి నీకు తెలియదు ఇవన్నీ నీకు తెలుసా అది ఆడదని తెలుసా ఇప్పుడు తెలిసిందా దోమను తెలుసుకుని ఆడదా తెలియదు కదా తెలుసు షికారి గారు తెలుసు అండి పర్లేదు చూడండి ఎప్పుడైతే ఆ ప్రవచనం మేము విన్నామో మా ఇంట్లో మేము డిసైడ్ చేసుకున్నాం చూడండి ఇది విధేయత అంటే దేవుడిని తను మాట్లాడినాక నువ్వు ప్రాక్టీస్ చేయాలా వాక్యం రెండే పాయింట్స్ నేను మీకు చెప్తాను లెర్నింగ్ ఇంపార్టెంట్ నేర్చుకోవాలను చాలా ఉత్తగ విని పోవడం కాదు దేవుని వాక్యం యాకోబు పత్రికలు చూపించిన దేవుడు చాలామంది ఉత్తగ విని మర్చిపోతారంట కానీ మనం మర్చిపోయేవాళ్ళం కాదు దాన్ని డైజెస్ట్ చేసుకొని జీర్ణించుకొని అమలుపరచాలా విశ్వాసం ఎట్లొస్తుంది అమలు పరచకపోతే రాదు ఉత్త వింటే కాదు ఈ చవితను విని ఈ చౌతను విడిచిపెట్టాలనేది వాక్యం కానీ అట్లాగే ఈ చౌతన్ విన్నవాడు దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి రాసుకోవాలా మతిపరపు జీవులం మనుషులం కాబట్టి ఊరికే మర్చిపోతా ఉంటాం ఎందుకంటే నెక్స్ట్ డే నువ్వు నెక్స్ట్ మూమెంట్ నుంచి నువ్వు ఏవేవో పనులు చేస్తూ ఉంటావు ఇది మర్చిపోతావు రేపటి నుంచి సాటర్డే వరకు అన్నీ మర్చిపోతావు హండ్రెడ్ పర్సెంట్ పోయిన ఆదివారం ఏం వాక్యం ధ్యానించినావు మర్చిపోయినాం ఆల్రెడీ చర్చిలో మీరు ధ్యానించారు సండే ఏం చెప్పా పాస్టర్ మర్చిపోయినాం కొంచెం కష్టతరమే చెప్పడం ఎందుకు మర్చిపోతామంటే ప్రాక్టీస్ చేస్తలేం కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ప్రవచనము నీకు దొరికినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తే నీకు విడుదల కలుగుతుంది లేకుంటే విడుదల కలగదు నువ్వు ఇంకా బంధివే ఆ రోగంతో మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మస్కిటో నెట్స్ లేకుండా పండుకోం ఇంట్లో ప్రతి రూమ్లో ప్రతి బెడ్కి మస్కిటో నెట్స్ కట్టేసినాం తర్వాత నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ నేను చెప్పిన నన్ను కుటి మధ్య ఎవరికైనా ఎక్కడ రోడ్ మీద మస్కిటో నెట్లు కనిపిస్తే అలా గొనిస్తూ ఉంటాను నింపేస్తూ ఉంటాను ఇంట్లో అంటే నాకు ఎక్కడో థాట్ వచ్చింది ఒకరోజు మస్కిటో నెట్స్ దొరకవు దొరకాలి అలా లైట్ ఆ లైట్లు కూడా తిప్పుతాయి కదా ఆ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి పాతకాలపు బల్బ్స్ పసుపు పసుపుగా మెలుగు మెలుస్తూ ఈ ఎల్ఈడి బల్బ్స్ మంచిగా హెల్త్ కానీ నేను చదివిన రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ అన్నిటికంటే ముఖ్యం ఆ లైట్స్ మంచి ఆ లైట్స్ వలన జాండీస్ రాదు కానీ ఆ లైట్స్ ఇప్పుడు అమ్మడం బంద్ అయిపోతుంది త్వరలో మీకు దొరకవు మీకు ఇంకా దొరకవు ఈ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్గా బంద్ చేస్తారు లైట్స్ వాటిని ఏమంటారు ఇన్కాండెసెంట్ బల్బ్స్ ఏమంటారు వాటిని పసుపుగా మెరుస్తూ ఉంటుంది ఫిలమెంట్ ఉంటాయి ఫిలమెంట్ బయట ఉంది కరెక్ట్ అదే కరెక్ట్ ఇరువులని ఇరువులని అబ్జర్వేషన్స్ చాలు చూడ బ్రదర్ మంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కదా అంటే అటు అబ్జర్వ్ చేయాలకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అవి కొంతకాలానికి దొరకవు ఎల్ఈడి బల్బ్స్ కొంచెం మిలిక్ మిల్క్ అంటే కండ్ దెబ్బతింటది తర్వాత మనకు తెలియదు మిలిక్ మిలిక్ అనేది మన కండ్లు దాన్ని ఎంత క్విక్గా రి రిలేట్ చేయలేవు కానీ కొంత ఫ్లికరింగ్ ఉంటుంది ఆ లైట్స్ అలా దాంట్లో మన కళ్ళు కొంచెం సఫర్ అవుతాయి దాని కింద చదవలేం నేను ట్రై చేసిన చదవలేము మంటలేస్తాయి కళ్ళు కాబట్టి కొంతకాలం ఆ బల్బ్స్ దొరికి పసిపిల్లలకి జాండీస్తో పుడతారు కదా వాళ్ళకి ఆ లైట్ కింద గుర్తు పెడితే రికవర్ అయిపోతారు జాండీస్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇది నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ మనకు అవసరం తర్వాత ఇప్పుడన్నా మీరు మస్కిటో నెట్స్ కొనుక్కోవడం నేర్చుకోండి ఇప్పుడు ఎంత మార్కెట్లో వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ సబ్ ఈ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ అయినాక టూ త్రీ హండ్రెడ్కి పెరిపోతుంది అది మనమే పెంచేస్తాం కాస్ట్ నాక్జల్స్ మార్కెట్కి పోయాక అర్థమవుతుందా వితౌట్ మాస్కిటోస్ మాస్కిటో నెట్ లేకుండా పండుకోవద్దు తర్వాత ఈ జట్టు మ్యాట్ ఇవన్నీ పెడతారు కదా కెమికల్స్ అవి అవి ఇరిటేషన్ అయితే కొంతమందికి జలుబైతుంటుంది సైనస్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది కొంతమందికి మా బాబు ఒక అగరబతి అగరబత్తి పిలిస్తే నిజంగా అన్నీ చచ్చిపోయి పడుతున్నాయి అగరబత్తి సరే అవి అందులో ఇంత కెమికల్స్ ఉన్నాయి మనకు తెలియదు మస్కిటోస్ చదువుతున్నాయంటే మనకి ఏం ఎఫెక్ట్ ఉంటుందో మనకు తెలియదు కదా కాబట్టి అనికంటే బెస్ట్ ఏంటంటే నైలాన్ మస్కిటో నెట్స్ కట్టేసుకోవాలా మంచిగా దాంట్లో వండుకోండి ఎంత గంభీరం ఎంత బాగా నిద్ర అంత బాగా నిద్ర వస్తుంది దాంట్లో అసలు నేను ఇట్లా వండుకుంటే బాడీ అటు ఇటు కూడా కదలేదు మార్నింగ్ అటు అంత బాగా మీకు దాని గురించి మార్కెటింగ్ చేస్తున్నా బాగా మస్కిటో నెట్స్ కొనుకోమంది మార్కెట్ కానీ మీకే మంచిది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మస్కిటో నెట్టుగా ఉంటారు ఏ రోగాలు మలేరియా వస్తే వన్ వీక్ రికవరీ టైఫాయిడ్ వస్తే ఫిఫ్టీన్ డేస్ రికవరీ డెంగ్యూ ఫీవర్ వస్తే ఒక టూ వీక్స్ రికవరీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎంత బాధ శ్రమను అనుభవిస్తారు ఇదే కదా నలగొట్టడం అంటే వాడు నేను నలగొడుతుండే మీరు అనుకోవచ్చు ఏ రూపంగా నలగొడుతాడు వాడు వాడు ఏ రూపంగా నలగొడతాడు కానీ పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజంగా వాడు నలగొట్టిండు ఈరోజు ఆత్మీయంగా మనం నలగొట్టబడుతున్నాం ఈ విషయం బాగా చూసుకోవాలి వేరింగ్ ఇంగ్లీష్లో నేను చూసిన డిక్షనరీలో వేరింగ్ అవుట్ ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే అలిసిపోతున్నాం శ్రమ శ్రమలో బాగా అలిసిపోతున్నాం కష్టాలలో బాగా అలిసిపోతున్నాం నిరుత్సాహంతో మనం తిరిగిపోతున్నాం కాబట్టి క్రైస్తవ జీవితము ఈరోజు అలసిపోతుంది ముఖ్యంగా ఎవరు ఇక్కడ చూస్తున్నారు కదా వాక్యము దేవుని భక్తులని వాడు నలగ వేరింగ్ అవుట్ ఆఫ్ ద సెయింట్స్ కాబట్టి ఎట్లా వాడు నలగొడుతున్నాడంటే ఇక్కడ ఉన్నది కొంచెం పాయింట్స్ చూడండి అక్కడ అతడు ఆ పండుగను పండుగ కాలంలో న్యాయ పద్ధతులను ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాకు అక్కడ అర్థమైంది వాడు ఎట్లా మనల్ని నలగొడుతుండో అర్థమైందా ప్రకృతి సహజంగా పాత నిబంధన కాలంలో దేవుని భక్తులన్నీ వాళ్ళు చిత్ర విధంగా చేశారు కదా కుర్రాలు తను కొట్టిండ్రు రాళ్ల భయంకరంగా గుద్దీన్ రు ఇర్మిని కొడతారు కదా మీకాయ మీకాయని మీకాయని చంపగొడతాడు అబద్ద ప్రవక్త మీకాయ చెంపకేసి కొడతాడు కొట్టి స్థితికియా కొడతాడు అవును స్థతికియా కొడతాడు నా నా మీద నుంచి ఆత్మ ఎక్కడి మీద చెప్పు అని కొడతాడు చెప్పకేసి అంటే ఆ రోజులలో కృష్ణుడు ఆ రీతిగా భక్తిహీనులను వాడుకున్నాడు దేవుని బిడ్డలని నలగొట్టడానికి అట్లా భయంకరంగా వాడు నలగొట్టాడు వేరింగ్ అవటన్నట్టు కానీ ఈ రోజులలో దేవుని భక్తులు ఎట్లా నలగొట్టబడుతుండ్రో మీకు ఆ విషయాలు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాను ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్తో ఈ వాక్యాన్ని ముగిస్తాను మొదటిదిగా వాడు పండగలను నివారణ అంటే ఏం చెప్పండి నివారణ అంటే ఇలా ఇక్కడ అట్లా లేదు ఇంగ్లీష్లో చేంజ్ టైమ్స్ అని చేంజ్ అంటే మారుస్తాడని ఉంది ఇంగ్లీష్లో మార్చడం మార్చడం ఒక నివారణ నివారణ అంటే ఉన్నదాన్ని సరిచేయడం ఇంకొక రకంగా మార్చడం నివారణ అంటే నిర్మూలించడం కాదు నివారణ అంటే నిర్మూలించడం కాదు దాన్ని ట్రాన్స్ఫామ్ చేయడం అంటే వింతరకంగా తయారు చేయడం అంటే పండగలని వింతరకమైన పండగలాగా తయారు చేస్తాడు వాడు అసలైన పండగలు మీకు తెలుసు కదా ఆత్మీయ పండగలు మీకు తెలుసు పసకా పండగ దానికి ముందు ఇంకా రకాల పండగలు దాని తర్వాత పులిని పండగ దాని తర్వాత ఇంకోటి బాబు క్యాపిటల్ ఏడు పండుగల గురించి కొన్ని సంవత్సరాల క్రితం మనం ధ్యానం చేస్తాం ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ప్రథమ ఫలముల పండగ పస్క పండగ పులి రోడ్ల పండగ ప్రథమ ఫలముల పండగ అది సీక్వెన్స్ దానికి ముందు మూడు పండగలు వస్తాయి దా దానికి ముందు పసుకా పండుగ ముందు మూడు పండగలు పసుకా పండగ తర్వాత మూడు పండగలు అది అది లాస్ట్ పండగ ఏడవది కాబట్టి ప్రతి పండుగ యేసు ప్రభు జీవితానికి ఆయన పుట్టుకకు ఆయన జీవించిన విధానానికి ఆయన మరణానికి ఆయన సమాధి చేయడానికి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి రావడానికి సంబంధించిన పండుగలు అవి ఆత్మీయ పండుగలు అవి కొన్ని సమస్యల క్రితం ధ్యానించినాం ఇప్పుడు నేను చూపించం కూడా అవే వాడు వాటిని తారుమారు చేసిండు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి దేవుడు నియమించిన పండగలని వాడు తారుమారు చేసిండు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పండుగ పాటిస్తావు చెప్పండి ఏ పండుగ పాటిస్తారు వాడు తారుమారు చేసిన పండగలను మీరు పాటిస్తే మీరు అలసిపోతుంటారు అర్థమవుతుందా మీరు అనేసి దేవుడు బయలుపరిచిన పండుగలు చేయాల బ్రదర్ ఇక్కడ ఏముందంటే చూడండి మరోసారి ఆ వాక్యంని న్యాయ పద్ధతులను కూడా అంటే దైవికమైన జీవిత విధానాన్ని కూడా వాడు తారుమారు చేస్తాడు ఏ రీతిగా ప్రభుకి అంగీకారంగా జీవించాలనో ఆ పద్ధతులు కూడా వాడు తారుమారు చేస్తుండడు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు తర్వాత ఏం చూడండి అట్లా వాటిని పాటించిన వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి ఇక్కడ చూడండి అతని వశమున ఉంచబడతారు ఎవరు ఈ విషయం బాగా తెలుసుకోండి సైతాను వశమున దేవుని భక్తులు కొంతకాలము ఉంచబడతారు ఈ కాలం గురించి నేను ఛాన్సార్ మీకు చూపించిన ఆ టైము ఆ లాస్ట్ వన్ అవర్ అని అని మనం చూసినాం కదా చాలా సార్లు ప్రగణ ఇదే వాక్యం సేమ్ వాక్యం ప్రణా గంధాలు ఉంటాయి పదమూడు కాబట్టి దేవుని భక్తులని వాడు చిత్రవద్ద చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అంటే ఇక్కడ చూపించడు దేవుడు కానీ నాకు ఈ వాక్యం నేను చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నా కానీ ప్రభు ఎట్లా వాడు చిత్రవర్త చేస్తున్నాడు కరెక్టే మనం అందరం అలసిపోతున్నాం రకరకాల ప్రాంతాల్లో పరిగిస్తున్నాం కానీ దేవుని సేవలో ఉన్నప్పుడు ఎందుకంటే తెలుసా దేవుని సేవ దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి సహవాసంలో ఉండి మనం బలలో పాల్గొని ఇంటికి వెళ్ళాక ఎక్కడైంది సమాధానం ఉంటుంది అసలు ఆ అలసట ఎక్కడ రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ చేస్తాం కదా ఎంతో అలసిపోతూ ఉంటాం అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటాము ఎంత దుఃఖంతో అన్నం తిని వండుకుంటూ ఉంటాం కాదా చెప్పండి ఎవరన్నా అలసిపోయి వస్తారా లేదా కానీ దేవుని సేవలో ఎంత దూరం పోయి ఎన్ని గంటలు సేవలు ఉన్నా అలసట ఉండదే మళ్ళీ ఎంతో ఉంటాము ఉపాసం ఉంటాము ఎన్ని గంటలు ప్రార్థనలు ఉంటాము ఏ అలసట ఉండదు ఎందుకు చెప్పండి ఇది వాణి వలన కలిగింది అలసట వాడికి అధికారం ఇష్టం ఉంది చూడండి అండ్ దే షాల్ బి గివెన్ అతని వశంబడదురు అది అధికారం వాడికి ఇచ్చిండు దేవుడు దేవుని భక్తులని వాని వశంలో ఎందుకు పెడతాడు మీరు చెప్పండి దేవుడు తన బిడ్డలని సైతాన్ వశంలో ఎందుకు విడిచిపెడతాడు మీకు ఈ వాక్యం అర్థం కావాలా ఎందుకంటే ప్రభు మనకి ఎంతో కాలం నుంచి ఎందుకు దేవుని బిడ్డలని సైతానికి అప్పగిస్తున్నాడు దేవుడు ఇది కొంత కష్టం చెప్పడము బయట వినడం కూడా కష్టమే దీన్ని విని వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి ఎందుకు దేవుడు తన బిడ్డల్ని సైతాను వర్షంలో పెట్టిండు చెప్పండి అవిదేత చూపిస్తున్నందుకే కదా పాత నిబంధన కాలం అంతా దేవుని బిడ్డలు అవిదేత చూపించినప్పుడు న్యాయధిపతుల కాలంలో శత్రురాజుకు అప్పగించాడు దేవుడు దేశాన్ని ఇస్రాయల్ ప్రజలని ఈ శత్రురాజు వచ్చి బాగా హింసించినప్పుడు నలగొట్టినప్పుడు ఏడ్చుకుంటా ప్రభ్వాన్ని ప్రార్థన చేస్తే ఒక న్యాధిపతిని లేపిండు న్యాధిపతి వీళ్ళకి విడదల కల్పించాడు దాని తర్వాత కొంతకాలం భక్తి ఉద్యీవము ఆ దేశంలో ఉద్యీవము పండగలు అనుదిన బలు ఇవన్నీ బాగా చేసేరు పాటలు పాడినరు దేవుని స్థితించారు కొంతకాలానికి మళ్ళీ యథావిధి పాపపు జీవితము దాని తర్వాత మళ్ళీ ఇంకొక శత్రువులు కాలం అంతా అట్టనే జరిగింది కదా మలాకి గ్రంథంకి వచ్చేంత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు వాళ్ళ దేశంలోనే లేకుండా పోయారు కదా చివరికి చిన్న గుంపు మిగిలిపోయింది పక్కినోళ్ళంతా ప్రపంచమంతటా చెల్లారి చెదిరిపోయినారు మన అటు నెల్లూరు ప్రాంతంలో కూడా కొంతకాలం రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు నెల్లూరు ప్రాంతంలో ఇస్రాయల్ దేశస్తులు ఒక ఒక ఒక మనిషి గోత్రికులు అనుకుంటాను నాకు జ్ఞాపకం లేదు ఎక్కడోది అదే నేను హిస్టరీ బుక్లో రీసెంట్లీ న్యూస్లో దాని తర్వాత గుజరాత్లో చాలామంది సెటిల్ అయిపోయినారు నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలామంది సెటిల్ అయిపోయినారు అట్లా సెటిల్ అయిపోయినారు అక్కడ వాళ్ళ మందిరాలు ఉన్నాయి దేవుని కొరకు వాళ్ళు మందిరాలు కట్టినారు ఈరోజు కూడా గుజరాత్ అహ్మదాబాద్లో వాళ్ళకు ఒక మందిరం ఉంది వాళ్ళ ఫ్యామిలీస్ ఒక స్థలంలో ఉండే ఆ ప్రాంగణం ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళ ఒక యాజకుడు దాన్ని చూసుకుంటున్నాడు కానీ అవన్నీ పనిక్రాని అనేసి ప్రభు మనకు చూపించింది ఎందుకంటే యేసు ప్రభు చనిపోయాక ఆ మందిరంలో పనిలేదు ఆ ఆరాధనా విధానాలు పనికిరావు ఎందుకంటే ప్రభు విడిచిపెట్టినాక నువ్వు దాని దగ్గర పోతే అది సైతాన విధానం అవుతుంది అందుకే పాత నిబంధన మనం తీసుకొని రావద్దు పాత నిబంధన విధానం తీసుకొస్తే నువ్వు తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్లు వాడు వీటిని తీసుకొస్తాడంట తారుమారు చేస్తున్నాడంట కాబట్టి ఆ రీతిగా తారుమారు చేసినప్పుడు వాటిని మీరు పాటిస్తే మీరు నలగొట్టబడ్డ జీవితాలే శ్రమల గుండబోతున్న జీవితాలే వాడే చూడండి వాడి వశమున చూడండి మరోసారి అతని వశంన ఉంచబడదురు వీళ్ళు ఎంతకాలం ఉంచబడతారు అక్కడ టైం ఉంది కదా కొంతకాలం అనేసి ఒక కాలం సరే ఈ కాలం గురించి మనం ఇప్పుడు డీటెయిల్ విప్పించిన ఒకరోజు చూసినాం కూడా ఆల్రెడీ ఆ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అవన్నీ కానీ మనకు ఆ డీటెయిల్ అవసరం లేదు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది దాని కాలంలో స్టార్ట్ అయ్యి మన కాలంలో హోల్డ్ గ్లోబల్ స్కేల్లో స్టార్ట్ అయింది గ్లోబల్ స్కేల్లో దేవుని భక్తులు అంతా శ్రమల పాలవుతున్నారు చూడండి ఫాస్టర్స్ అంత రోగాలగ్రస్తులై రోగగ్రస్తులవుతున్నారు ఎక్కడ పోయిన కానీ ఫాస్టర్స్ కంపల్సరీ వాడికి డయాబెటీస్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కంపల్సరీ ఎక్కడ పోయిన ఎన్ని కేసులు నేను చూస్తున్నాను మన క్లోజ్ ఫాస్టర్ మన సర్పిల్ మనల్ని ఎప్పుడు సేవ గెలిచేవాడు ఆ కోసలంతరంలో ఆయనకి ఫోర్ హండ్రెడ్ షుగర్ ఫస్ట్ టైం లైఫ్లో ఆ ఫోర్ హండ్రెడ్ షుగర్లో ఆయన బడి నడిపించుకుంటా పోతుండడు దన్న బడిండు సరే ఇవన్నీ శ్రమాలు మీకు తెలుసు నలుగు కొట్టబడడం అంటే ఏందో మీకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రకృతి సహజంగా జరుగుతుంది ఇది కానీ ఆత్మీయంగా నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు ఆత్మ దశలో కూడా నువ్వు నలుగ చూడండి ఒకసారి ఎక్కడ చూస్తాం మనము నిర్గమకాండము పద్దెనిమిదవ వచనంలో ఒక గొప్ప దైవజనుడు ఎంతగానో అలసిపోతున్నట్టు మనం చూస్తాం నలుగ కొట్టబడమంటే శ్రమపడడం వేయరింగ్ అవుట్ వేరింగ్ అవుట్ అంటే మనము ఈ ఫ్యాన్ ఎందుకు శబ్దం చేస్తుంది అంటే దాన్ని వేరౌట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యాన్లు శబ్దం చేస్తూ ఉంటాయి ఆ బేరింగ్స్ వేరౌట్ అయిపోతే ఏమైతుంది శబ్దం ఎక్కువ అవుతుంటుంది దాని తర్వాత ఏమవుతుంది స్మూత్గా తిరగదు కాబట్టి కరెంట్ ఎక్కువ అవుతుంటుంది బేరింగ్స్ మార్చేస్తే మళ్ళీ స్మూత్గా తిరుగుతుంది కరెంట్ తక్కువ అది వేరింగ్ అవుట్ అంటాం అట్లనే ప్రతి మోటార్ సైకిల్ మోటార్ సైకిల్లో గేర్స్ వేరౌట్ అవుతున్నాయి అంటారు చైన్ వేరౌట్ అవుతుందంటారు టైర్స్ వేరౌట్ అవుతున్నాయి అంటారు అట్లా క్రైస్తవ జీవితంలో కూడా దేవుని బిడ్డలు వేరౌట్ అవుతున్నారు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏమని చూస్తున్నాం చూడండి పదమూడవ వచనంలో మరునాడు మోసే ప్రజలకు న్యాయం తీర్చుండగా కూర్చుండగా ఉదయం ఉదయం వదులుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొక్క నిల్చుండే ఇక్కడ నేను ఆపుతున్నా కొన్నిసార్ చూడండి నుంచి సాయంత్రం వరకు ఈయన కూర్చొని వాళ్ళకి న్యాయం చెప్తా ఉన్నాడు అరే మీరు ఇట్లా కొట్లాడకొద్దు అట్లా కొట్లాడుకోవద్దు మీరు ఇట్లా ఉండాలా అట్లుండాలా సమాధానం పడాలనేసి అందరికి న్యాయం చెప్తున్నాడు ఎప్పటి నుంచి అంటే ఇస్రాల్ పల్ ఎట్లా జీవించారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది కొట్టుకుంటుర్రు అన్నట్టు అంతే కదా ఆ కాలంలో ఏ కాలంలో ఐగుప్త నుంచి బయటకు వచ్చిన కాలంలో కూడా కొట్టుకుంటుర్రు అన్నట్టు కొట్టుకుంటున్నారు వాడికి ఆ తగాదాలు వాళ్ళకి ఎవడు పరిష్కారం చూపించాలా మోసే దగ్గరికి వస్తున్నారు మోసే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి పరిష్కారం ఇస్తా ఉంటే అలిసిపోతున్నాడు వేరింగ్ అవుట్ అంటే అర్థం చేసుకోండి సరే వేరింగ్ అవుట్ అలిసిపోతున్నాడు అప్పుడు ఏం జరిగింది ఒక అన్యుడు మోషకి ఐడియా ఇవ్వాల్సి వస్తుంది చూసి మీరు ఎప్పుడు అన్నాడా వాక్యం ఇతర నేనా ఇతర వచ్చి ఏమంటాడు చూడాడు లేదంటే అక్కడ ఏమంటాడు నువ్వు ఏం చేస్తున్నావు చూడండి అట్లా హెచ్చరించారు అరే వెళ్ళండి మీరు ఆ సిస్టర్ చెప్తారు కదా మీరు ఆ పేర్లు అట్లా చౌదరి ఉషయ ఉషయ చౌదరి కళ్యాణ్ ఉషయ చౌదరి సరే ప్రార్థన చేస్తాం మీరు ఒక్కసారి గుర్తు చేయండి మనం వాక్ వాక్యం ముగించే ముందు ప్రార్థన చేద్దాం సరే మనం కొంచెం స్పీడ్గా వెళ్తాం ఇంకొక ఫైవ్ మినిట్స్ చూడండి నువ్వు ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి ఒక అన్యుడు ఇతర రక్షణ పొందిన వాడు కాదు దేవుని బిడ్డ కాదు ఒక అన్యుడు మోషేకి బుద్ధి చెప్పాల్సి వస్తుంది బాగా అర్థమవుతుందా దేవుడు అట్లా ఎందుకు కల్పిస్తాడు ఒక గొప్ప భక్తునికి దేవుడికి బుద్ధి చెప్పొచ్చు కదా ఒక అన్ని బుద్ధి చెప్పాల్సి ఎందుకంటే మోసే నువ్వు ఎంత చేస్తావు పని నేను ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పిన నేను ఒక్కరు చేయని పని నేను ఒక్కరిని చేస్తే నాకే మొత్తం ప్రాఫిట్ నాకే లాభం ఏం బ్రదర్ మనోజ్ గారు అంత నేనేం చేయాలా మీరు కూడా చేయాలి అందుకే ఇందాక చెప్తున్నా మీరు అందరు వచ్చి అక్కడ పాఠాలలో నడిపించండి వర్షిప్ మీరు నడిపించాలా మేము కొంచెంసేపు వాక్యంలో బలపడతాం కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటాను నేను మూల కూర్చొని నేను స్టేజ్ మీద ఎక్కి అక్కడనే కూర్చొని నేను అక్కడే ఎందుకు ఉండాలా మీకు అర్థం అవుతుందా వేరింగ్ అవుట్ అంటే ఏందో అలసిపోతున్నాయి శర్రాలు నాకు తెలుసు మొత్తం నేనే చేయాలా మొత్తం నేనే చేయాలని ఒక పాస్టర్ చేసి చేసి మొత్తం శర్రమంతా చెడగొట్టుకున్నాడు ఎంతోమంది పాస్టర్స్ ఎంతమంది పాస్టర్స్ అంతా నేనే చేయాలి అంత నేనే చేయాలి బాధ అది ఇది దేవుని యొక్క సేవా విధానము అందరూ పంచుకోవాలా నేను అందుకే కొన్ని వారాల నుంచి ఈ విషయాన్ని చెప్తున్నా మీరు ఫ్యామిలీ లెవెల్లో కూడా పంచుకోవాలి ఎందుకంటే లేకుంటే మీ భార్యలు వేరౌట్ అయిపోతారు వాళ్ళు కిచెన్లోనే కూర్చొని చేస్తూ ఉంటే అన్ని పొద్దున్న సెంట్రల్ వరకు కిచెన్లో ఉంటే వేరౌట్ ఆక్సిజన్ ఎప్పుడు కావాలా బయటికి రావాలి కదా వాళ్ళు కిచెన్ నుంచి అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది ఆ వంట నుంచి వచ్చే హీటు వాళ్ళు అదే పీల్చుకుంటూ ఉంటారు కదా పొగా వస్తూ ఉంటుంది పీల్చుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ మన మీరు ఎప్పుడు చేస్తారు హెల్ప్ వాళ్ళు వేరౌట్ అవుతున్నారు వాళ్ళు సేవకులు కదా వాళ్ళు కూడా సేవకులే కదా వాళ్ళు వేరౌట్ అవుతున్నారు మీరు కూడా మీ భర్తలు వేరే వ్యాపారలు అంటే వాళ్ళు కూడా కొన్ని మీరు షేర్ చేసుకోవాలి అందరూ అట్లా పంచుకుంటేనే మనం చాలా కాలము దేవుని కొరకు సేవ చేయగలం మంచిగుంటే శరీరాలు లేకుంటే అవి కృషించిపోతూ ఉంటాయి అర్థమవుతుందా దాని తర్వాత ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా జ్ఞానం అవసరం మీకు నేను ఎన్నిసార్లు మీకు ఆ పాయింట్స్ చెప్తున్నా ఎందుకు ఊరికే సిక్ ఉంటారు మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదన్నట్టు ఎందుకు మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదు మీరు ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకుంటే ఆహారం తింటలేరు అన్నట్టు ఏ ఆహారాల్లో ఉంటుందో ఆ జ్ఞానం మీకు అవసరమే కాదా నేను ఇప్పుడు అవన్నీ చెప్పాను మీకు అది వాక్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది డైరెక్షన్ అవన్నీ మీరు పాటించాలా నేను పాటిస్తా నేను చెప్తున్నాను మీకు నేను ఎప్పుడు సిక్కుగాను తెలుసా నేను ఏదో చెప్పలేను కాదు దేవుని ఆత్మావేశం చవితే చెప్తున్నా నేను నేను ఎప్పుడు సిక్కుగాను పొద్దున ఫైవ్ ఓ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ టెన్ థర్టీ లెవెన్ వరకు నేను ఫుల్ యాక్టివ్గానే ఉంటాను పనులు అలసి కూడా పోను ఎన్ని గంటలు మాట్లాడినా నేను అలసిపోను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి దేవుడి ఇవన్నీ ఆల్రెడీ బయలుపరిచిండు నేను పాటిస్తున్నా కాబట్టి నేను సిగ్గుగాను అట్లెట్లాంటో బ్రదర్ ఎవడన్నా ప్రతి ఒక్కరు సిగ్గు కావాలి కదా అంటే సిగ్గుగాను నేను ఎందుకంటే నేను ఆ విధానాలు పాటిస్తున్నాను ప్రభు చూపించిన విధానాలు ఆయన చూపించిన ఆది ఏం తినాలా దాని తర్వాత మీకు చూపించిన ఏం తినాలని చెప్పి నేను చివరికి నేను అవన్నీ తింటా కంపల్సరీ ఎవ్రీడే ఒక ఫ్రూట్ తింటా అర్థమవుతుందా నేను బియ్యము గోధుమలు తినను ఎప్పుడన్నా ఇట్లా ఫంక్షన్స్కి వస్తేనే తింటా అర్థమవుతుందా ఎక్కడన్నా పార్టీలోకి పోయినప్పుడు వాళ్ళు ఇట్లా వేసేస్తారు కదా అందరు కళ్ళు మూసుకుంటే తీసి పక్కన ప్లేట్లు వేసేస్తా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం నాకు ఇష్టం లేదు అంటే నువ్వు మోసం చేసినావు బ్రదర్ వాడు సాఫర్ కావాలా నువ్వు మంచిగా ఉండాలని కాదు నేను చెప్తున్నాను విధానం ఏంటంటే నీ శరీరానికి ఏది అవసరమో నీకు జ్ఞానం లేకపోతే అది కృషించిపోతుంది వేరింగ్ అవుట్ వాడు నేను ఎట్లా వేరౌట్ చేస్తుండడు ఇక్కడ ఉంది కదా వాణి వాడి ఆధీనంలో ఉన్నారు కాబట్టి వాడు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుడు అది నేను చూపిస్తాను చిన్న ఒకసారి ఎట్లా ఎట్లా వాడు వాడుకుంటున్నాడు ఎట్లా మనము అలసిపోతున్నాం ఏహెచ్కెల్ గ్రంథము ఇరవై నాలుగు కొంచెం స్పీడ్గా కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ నేను కాంప్రమైజ్ అవుతున్నా నైన్ ఫిఫ్టీన్కి క్లోజ్ చేస్తా ఏహెచ్కల్ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ అష్టంలో నాకు ఇది ఈరోజు మధ్యాహ్నమే బయలుపరచబడింది చాలా కాలం నుంచి చూస్తున్నాను ఎట్లా అలసిపోతున్నాం మనం అందరం కానీ ఇక్కడ ప్రభు మనం ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు నాకు ఆశ ఉంది నేను తీర్మానించుకున్నాను ప్రభు ఎంతకాలమైనా నేను వెయిట్ చేస్తాను నాకు మటుకు అది కావాలా ఈ రాత్రే కాదు నాకు రేపు కూడా వెయిట్ చేస్తా ఎల్లుడు కూడా వెయిట్ చేస్తాను ఆయన బయలుపరిచేంత వరకు నేను ఇది ఆపను ఈరోజు వాక్యం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిననుకోండి నేను ఆపను ఈ వాక్యం నేను ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాను వేరింగ్కి సంబంధించిన విషయాలు వెతుకుతాడు బైబిల్ లో ఇంకెక్కడ ఉన్నాయా ఇంకెక్కడ ఉన్నాయనే అయితే ఈ రోజు మధ్యాహ్నం నాకు చూపించిండు ఎహెచ్కల గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వర్షంలో ఎట్లా వాడు మనల్ని ఏం చేస్తున్నాడు ఇంతగా శ్రద్ధనా దాని విస్తారమైన మస్టు పోద మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము అంతే ఉందా ఇంగ్లీష్ అట్లా లేనేలేదు అందుకు పన్నెండు పన్నెండు కొంచెం పైన చదువు అయితే ఏముంది ఇంగ్లీష్ చదువుతారా ఎందుకంటే అసలు టోటల్లీ డిఫరెంట్గా ఉంది అందుకు చూడండి ఇక్కడ ఎంత టోటలీ డిఫరెంట్గా ఉంది తెలుగుకే అది ఇంగ్లీష్ అసలు అసలు పొత్తే లేకుండా ఉంది వాక్యం షీ హ్యా రీడ్ హర్ సెల్ఫ్ విత్ లైజ్ ఎట్లా అలసిపోతున్నాం అంటే ఇక్కడ ఉంది అబద్దాలతో అంట ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడింది ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు నాకు స్పెషల్గా నాకు తెలుసు నాతో మాట్లాడతాడు నాతోనే ఎందుకు మాట్లాడతాడంటే నాకు ఇష్టం కాబట్టి నేనేం స్పెషల్ అని కాదు నేను ఎక్కువసేపు గంటలు గంటలు ప్రార్థన చేశాను అసలే కాదు లేక నేను ఏదో స్పెషల్గా నేను ఇక్కడ నిలవడానికి గానే కాదు ఏ రూపకంగా నేను స్పెషల్ కాదు నేను చెప్తున్నా ఎందుకంటే నాకంటే ఎక్కువ ప్రయాస పడుతున్న సేవకులను నేను చూసిన నాకంటే ఎక్కువ కష్టపడి సేవ చేసిన వాళ్ళని చూసినా కానీ నాకెందుకు బయలుపరచడం నాకు ఇష్టముంది అంతే మీకు అర్థమవుతుందా మీకు ఇష్టముండి మీరు ఒక గంట సేపు రెండు గంటల సేపు ప్రార్థన చేయండి ఎవ్రీడే మీకు కూడా బయలుపరుస్తాడు అర్థమవుతుందా ఏం బ్రదర్ మీకు కూడా బయలుపరుస్తాడు ఇవి నాకు ఒక్కరినికే కాదు నాకు ఎందుకు బయలుపరుస్తాడంటే నేను విడిచిపెడతలేను నేను విడిచిపెడతలేను ప్రభుని ఆయన బయలుపరిచేంత వరకు నేను విడిచిపెడతలేను ఎందుకంటే నేను మీకు ఛాన్స్ చెప్పిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగో నా సేవ జీవితము అద్భుతాలతో కూడిన జీవితం దయ్యాలు పడిపోవడం మనుషులు పడిపోవడం ఇట్లా ప్రార్థన చేస్తే కుప్పలు కుప్పలు చేతులు పెట్టకముందే పడి పెట్టాలి మనుషులు నేను నాకు జ్ఞాపకం ఉన్నది ఒక ఎంటైర్ ఫ్యామిలీకి ఒకటిసారి భాప్సం అందరం నీళ్ళలో దిగినం ఆ ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు వారి భార్యలు అంత నలుగురు అసలు ఇంకా బాప్సం కూడా చేయలేదు ఫస్ట్ టైం వాళ్ళు అన్నిళ్ళు రక్షణ చేయి పెట్టంగానే అప్పుడే వాళ్ళకి బాషలో వరం వచ్చింది ఇంకా బాప్సం కూడా పొందలేదు అటువంటి అద్భుతాలు నేను చూసినాను కానీ వాటికి నేను ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తా అవి కూడా ఇంపార్టెంటే కానీ వాటికి నేను ఇంపాన్స్ ఎందుకంటే అవన్నీ ఎక్కడి నుంచి బయల్పరచబడినాయి కదా అవన్నీ కాంప్రమైజ్ అయిపోయి ఉన్నకాడికి సాలు అని అనుకునే సేవ కాదు దాంట్లో వీళ్ళు బయటకు వచ్చినా అందుకు ప్రవీవని నాకు చూపిస్తున్నాడు లేకుంటే అక్కడే ఉండిపోయేటోని నేను అదే సేవలో ఉండిపోయేవాడిని నేను అర్థమవుతుందా అద్భుతాల సేవ అది కదా కానీ అసలైన అద్భుతము ఒక పాపి రక్షణ రక్షణ పొందడమే కదా ఈ వాక్యము నీకు బయలుపరచబడ్డప్పుడు నీకు విడదగలుగుతా ఉంటే నీకు రక్షణ అనుభవం కలుగుతూ ఉంటుంది వాక్య ప్రభునికి నువ్వు సంపూర్ణంగా జీవించడానికి ప్రయాసపడతా ఉంటావు అది అసలైన అద్భుతం అటువంటి అద్భుతాల కొరకు మనం ప్రయాసపడాలి కానీ ఏదేదో ఈ లోకాతీతమైన అద్భుతాలు స్వస్థతలు పొందుతారు దాని తర్వాత రక్షణ పొందకపోతే వాడు నరకానికి పోతాడు స్వస్థత పొందేం లాభం అద్భుతాలు చూసి ఏం లాభం రక్షణ పొందకపోతే నీ సేవా ప్రయాసమంతా వృధా అయిపోతుంది నువ్వు వేరౌట్ అర్థమవుతుందా అంతా నేనే చేయాలా అంతా నేనే చేస్తా అంటే నువ్వు ఖచ్చితంగా వేరౌట్ అయిపోతావు కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే షీ హాజ్ వేరేడ్ హర్సెల్ఫ్ విత్ లైఫ్ అబద్దాల చేత అలిసిపోతున్నారు మనుషులు ఈరోజు క్రైస్తవ షీ అన్నప్పుడు ఎప్పుడు షీ అన్నప్పుడు స్త్రీకి సాదృశ్యం కదా షీ అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితము అబద్దాలతో అలిసిపోతుంది వాడి విధానాలవి వాడు చేంజ్ చేసిండు కదా అబద్ధం అవుతుంది మీకు ఇప్పుడు అవుతుంది అబద్ధం అంటే న్యాయాన్ని వాడు ఉల్టా చేసిండు అబద్ధంగా మార్చాడు అట్లా మనము అలసిపోతున్నాం వాడు ఎట్లా మనల్ని అలసిపెడేట్టు చేస్తున్నాడు అంటే వాడు నలగొడుతుండంటే ఈ దగ్గర అబద్దాల చేత క్రైస్తవ జీవితం అంతా నలగొట్టబడుతుంది ఈరోజు కాబట్టి మనం వీటి నుంచి విడుదల పొందాలా ఇంకొకటి ఉంది కానీ నేను అవన్నీ ఇప్పుడు అంత డీటెయిల్గా చూపించాను ఎట్లా విడుదల పొందాలా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి కదా మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇవి మీరు మీ జీవితంలో ఇవి అమలు పరచబడవు గ్రంథవాగ్దనములన్నీ నావి అని చిన్నప్పుడు పాట పాడుతున్నాను గ్రంథ నావి ఎవరికన్నా వచ్చాయి పాట తెలుసా ఎవరికన్నా ద బెస్ట్ బుక్ టు రీడ్స్ ద బైబుల్ విన్నరా ఎవరైనా పాటిన కరెక్టే గ్రంథవాగ్దాలు అన్ని నావి అంటే నువ్వు వాడుతున్నవి ఏంటంటే ఈ వాక్యాలన్నీ నావి ఇవన్నీ నావి పాడుతున్నావు మళ్ళీ నీవన్నప్పుడు నువ్వు దాన్ని పాటించాలా లేదా నావి అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలా కాబట్టి చూడండి మనం ఏం చేస్తున్నామంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు అసిస్తారు రాత్రి పదకొండు పన్నెండు అంతా పొద్దున్న మూడు గంటల వరకు ప్రయాసపడుతుంది కదా మనం అన్ని ట్రై చేస్తాం ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు అన్ని ట్రై చేస్తాం అదే అన్ని విధానం వాందేరిపోతాం వీందేరిపోతాం వాందేరిపోతాం వీందేరిపోతాం అన్ని ప్రయత్నాలు చేస్తాం మళ్ళీ మనం ప్రయత్నం ఇస్తాము టెపిడ్ బాత్ క్రోసిన్ సిరప్ ఉంటే క్రోసిన్ సిరప్ ఇస్తాము లేదంటే ఆఫ్లాక్సిన్ ట్యాబ్లెట్లు ఇస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము ఎంత నాలెడ్జ్ అంతా వాడుతూ ఉంటాం కదా ఎక్సెప్ట్ ప్రేయర్ క్రైస్తవ జీవితం చెప్తున్నాను అన్ని ప్రయత్నాలు చేస్తాము నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తాం అన్ని విఫలమైనాక ప్రార్థన చేస్తాం అన్నీ అయిపోయినాక చేస్తాం అనికంటే ముందెందుకు చేయం ఇప్పుడు అర్థమవుతుందా మీరు ఎంత అలసిపోతున్నారో వాడు ఎంత తారుమారు చేసినా నేను తారుమారు కాను ఎందుకంటే నేను ప్రభులో ఉన్నాను ప్రభులో ఉన్నవాడు ఎప్పుడు తారుమారుగాడు ఈ విషయం బాగా అర్థం ప్రభులో నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చెయ్యాలా నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా కనీసం ఒక గంట ప్రార్థన చేసి మీరు ఎంత ఆత్మలో ఉద్యీవంలోకి వస్తారో మీకు తెలియదు ఎక్కడని సమాధానం మీ హృదయంలోకి వస్తూ ఉంటుంది ఎక్కడని ఆనందం మీకు ఎక్కడనే ధైర్యం వస్తుంటుంది ఇంకో రెండు గంటలు ప్రేయర్ చేయండి ఎక్స్ట్రా ఒక గంట ఎక్స్ట్రా చేయండి ఒక గంట తర్వాత ఒక ఒక రెండు మూడు రోజుల తర్వాత సెకండ్ అవర్ ట్రై చేయండి అంటే టూ అవర్స్ రెండు గంటలు ప్రార్థన చేయండి ఒక వన్ వీక్ తర్వాత త్రీ అవర్స్ ప్రార్థన చేయండి అట్లా ఇంకొక రెండు వారాల తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ పోయి కొంతకాలంకి ఏం చేస్తా తెలుసా రూమ్లోకి పోయి తలపేసుకొని పొందని సేంత వరకు బయటకు రాకండి నేను మీకు చెప్తున్నా ఈ అనుభవాలు చేసి చూడండి దాని మీ సేవ జీవితం ఎట్టుంటుందో చూసుకోండి అర్థమవుతుందా చాలా భయంతో కూడా సేవ అది ఎందుకో తెలుసా నా అనుభవం నేను చెప్తున్నాను వచ్చేస్తారు దేవదూతలు మీరు ఎక్కడ ప్రార్థన చేశాను గంటలు మీ చుట్టూ దేవుదూతలు వచ్చేస్తారు రెక్కల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి బహుభయంకరంగా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని సింహాసనంగా కనిపిస్తుంటుంది నేనేదో మీకు జో కామెంటరీ మన ఏమంటాం అది కార్టూన్ నెట్వర్క్ సినిమా లాగా అనుభవంతో చెప్తున్నా ప్రేయర్స్ వాళ్ళ టైంలోనే కాదు నీ టైంలో కూడా జరగాల మనం ఎలిషియా గురించి వాళ్ళ గురించి మనం ధ్యానించడం కరెక్ట్ అవన్నీ కానీ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతం దేవుడు వాళ్ళకి కనిపించిన దేవుడు నీకు కనిపించాడు వాళ్ళతో మాట్లాడేదేవుడు నీతో మాట్లాడాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఖచ్చితంగా కనిపిస్తాడు చెప్తున్నా నేను మీరు గొప్ప గొప్ప భక్తులంతా సింహాసనం మీద కూర్చున్నట్టు దర్శనాలు కలుగుతూ ఉంటాయి ప్రభు శిల మీద శ్రమ పడుతున్న దర్శనం కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మీరు మిస్ అయిపోయినారు మీ లైఫ్లో నేను మీకు చెప్తున్నా మీరు చాలా మిస్ అయిపోయినారు మీ లైఫ్లో నేను కూడా చాలా మిస్ అయిపోయినా చాలా లేటుగా తెలుసుకున్నా అందుకు ప్రయాసంతో మీకు చెప్తున్నా మీరు మిస్ కావద్దని ఎందుకంటే ఇది నిస్వార్థమైన సేవ జీవితం అన్నీ నేనే చూసుకోవాలి అన్ని నేనే పొందుకోవాలంటే వేరేట్ అయిపోతాను నేను మోటార్ బైక్ లాగా వేరే అయిపోతాను అన్ని నేనే చేయాలండి కాబట్టి మీరు కూడా షేర్ చేసుకోవాలా కదా మీరు కూడా మోసే దగ్గరికి వెళ్ళి అంటే నేనే గొప్ప మోసే అని చెప్పుకుంటలేదు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఎందుకు నేను నీకు చెప్తాను మీకు అర్థం కావాలి ఎందుకంటే మనం షేర్ చేసుకోవడం వలన ఈ వేరింగ్ అవుట్ నుంచి విడుదల పడుతూ ఉంటాం అర్థమవుతుందా నేను మొన్న ఎక్కడో ప్రయోజనం వెజిటబుల్స్ ఎవరైనా నేనే కట్ చేస్తాను మీకు చెప్తాను కదా వెజిటబుల్స్ ప్రతిరోజు నేనే కట్ చేస్తాను ఆ కట్టర్ పెట్టుకొని మంచి నీట్గా కూర్చొని కింద నాకు కింద కూర్చోడం చాలా ఇష్టం కింద కూర్చొని అన్ని ఫటాఫట్ ఫడాఫట్ అన్ని పర్ఫెక్ట్ సైజ్లో కట్ చేస్తానట్టు అంటే అంత సైంటిఫిక్గా జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకుంటా వాళ్ళ మునక్కాయలు కట్ చేయాలంటే ఎంత పర్ఫెక్ట్గా కట్ చేయాలి అంటే మెచ్చుకోవాలి ఎవరన్నా మనం ఏ పని చేసినా మెచ్చుకోవాలన్నట్టు చేయాల అది మనం దేవుని సేవ చేస్తే కూడా ఆయన మెచ్చుకోవాలా అటువంటి మైండ్ సెట్ మనకు అవసరం నువ్వు క్లాస్లో చదువుతుంటే కూడా టీచర్ మెచ్చుకోవాలా అట్లా చేయాలి నా సంపద తెలుసు నేను క్లాస్లో కూర్చుంటే మా ప్రిన్సిపాల్ నన్ను మెచ్చుకునేటోడు జేమ్స్ ప్రతిదానికి చంద్రశేఖరం లేపేటోడు ఎందుకంటే ఆయన తెలుసు వీడు పక్కా చేస్తారు పని నేను ఫస్ట్ నేను ఒక్కడే రిపోర్ట్ సబ్మిట్ చేసినా ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు నేను ఒక్కనే ఫస్ట్ ఏవి చేసినా పర్ఫెక్ట్గా చేయాలా అర్థమవుతుందా ఒకేసారి కావు పర్ఫెక్షన్ ఎందుకంటే సంపూలు అవటం సాగిపోమన్నాడు అంటే ఒక రోజుతో మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలా చూడండి మీ విశ్వాసాన్ని మీరు ప్రాక్టీస్గా చేయకపోతే అది ఒంటిగా ఉండి మృతం అయిపోతుంది యాకవో భక్తులు చెప్పిండే నీ ఫెయిత్ నశించిపోతుందంట మృతమైపోతుంది డెడ్ ఎ ఫెయిత్ విత్ వితౌట్ డీడ్స్ ఈజ్ డెడ్ ఫెయిత్ అది నశించిపోతుంది చనిపోతుంది కాబట్టి ఈరోజు మనం తీర్మించుకుందాం ఒకటే వాక్యాన్ని మీకు చూపించేసి నేను ముగిస్తాను చూడండి మీరు ఏం చేయాలి ఈరోజు నుంచి మొదటి తెస్రాసిన పత్రిక మొదటి తెశలోకి రాసిన పత్రిక మీ తెలిసి వాక్యం ఎన్నిసార్లు చదివినారు మీరు కానీ మర్చిపోయినారు మొదటి దశలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ సీక్రెట్ మీకు అర్థమైందంటే ఇంకా మీరు మీ సేవా జీవితము ఇంకొక కొత్త స్థితికి ఎదుగుతుంది చూడండి అద్భుత స్థితికి నీ సేవా జీవితం ఎదుగుతుంది అక్కడ వాక్యాన్ని ముగిస్తున్నా పది పది వచనం ప్రతి అది ఎడ తెగక ఎడ తెగక అంటే ఏం చెప్పండి వన్ అవర్ ఏనా నేను మీకు ఓన్లీ వన్ అవర్ చెప్పిన కొంత కొంతకాలం వన్ అవర్ కొంతకాలం టూ అవర్స్ కొంతకాలం త్రీ అవర్స్ మీకు ఎంత టైం దొరికితే టైం ప్రేయర్ చేసుకోండి ఒంటిగా నేను చెప్పాడుది ఇట్లా మనం అందరం కలిసి ప్రేయర్ చేసుకుంటాం ఇది డిఫరెంట్ ఇది నేను ఏంటి నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కనివే నీకు మంచి డో ఏమైనా రూమ్ లాగా ఉంటే పోయి బోల్ట్ వేసుకో లేకుంటే బెస్ట్ సీజ్ బెస్ట్ ట్రిక్ చెప్పాలన్నా గొప్ప గొప్ప సేవకులు చేసిన ట్రిక్ ఇది గొప్ప గొప్ప సేవకులు గతంలో చరిత్రలో చేసిన ట్రిక్ మీకు చెప్తా ఒక సేవ ఏం చేసిండు ఆ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే ఆ ఫారెస్ట్లో ఒక గుహ దొరికిందట ఆ గుహలకు వెళ్ళిపోయింట ఫార్టీ డేస్ బయటికి రాలేదు ఆ గుహలనే ఫార్టీ డేస్ ఉన్నాడంట ప్రేయర్ చేసుకుంటా అక్కడ బహువిశేషమైన దేవుని యొక్క దర్శనాలు చూసి దేవుని వాదన పొందుకొని బయటికి వచ్చి గొప్ప సేవ ఆయన సేవలో చనిపోయిన వాళ్ళు వేసిన రో వంకర్ టింకర్ చేతులు అంటే ఆయన చేయబట్టి గుంజితే స్ట్రైట్ అయిపోయిన చేతులు అట్లాంటి అద్భుతాలు చేసినది ఆయన ఆయన సేవ అట్ట జరిగింది ఇంకొక భక్తుడు ఆయన సేవ ఆయన ఆయన సీక్రెట్ ఏంటంటే ఆయన ఒక ప్రేయర్ రూమ్లో పెట్టుకున్నాడట వాళ్ళ భార్యకి చెప్పేటోడట ఈరోజు నేను దేవుడు మాట్లాడేంత వరకు కనిపించి నేను బయటికి రాను నేను ఎంత తలుపు కొట్టినా తెరవద్దు బయటికి వెళ్ళి తాళం వేసుకొని పోడంట ఆమె తాళం వేసుకొని బయటోడ నీకు అర్థమవుతుందా వాళ్ళు అటువంటి సీక్రెట్ ప్రేయర్ని ఉండండు అటువంటి గొప్ప గొప్ప సేవ కూడా దాని తర్వాత ఆయన బయటకు వచ్చి సేవ చేస్తే బహు విశేషమైన అద్భుతాలు జరిగినాయి లక్షలాది ప్రజలు గొప్ప రక్షింపబొద్దు వాళ్ళ ఫెయిల్ నేను చెప్తలే అవసరం లేదు మనకి ప్రభు మహిమపరచబడాలి ప్రతి దాంట్లో నేను కూడా గొప్ప కాదు ప్రభువే మహిమపరచలేదు ఎందుకంటే ప్రభు వాళ్ళే అనిగలి మనకి ఇక్కడ ఏముందంటే ప్రే వితౌట్ సీజింగ్ అన్నాడు అంటే ఏంది అంటే ఏంది ఎడతెగకంటే ఏంది ఆపకుండా ఇప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ మీరు ఆపకుండా ఎప్పుడన్నా చేసిండ్రా అంటే ఈ వాగ్యాన్ని మీరు పాటించినట్టే కదా ఆగ్ఞ అతిక్రమం పాపమా ఈ సిస్టర్ తన కొంచెం కష్టం మాట్లాడడం ఏం బ్రదర్ మెత్తంజలు బ్రదర్ మీరు చేసిండ్రు చేస్తున్నారా అని అడిగిన నేను మేము కూడా చేస్తున్నాం అట్లనే రాత్రులు రెండు గంటలకు ఒంటి గంటకి మూడు గంటల వరకు చేస్తుంటాం ఎడతెగగా ప్రార్థన చేయడం దానియాలు చేసిండు కదా అట్లా శత్రుగ్ మిషక్ అబ్బెద్దగోలు నలుగురు చేసిండు రాత్రి అంతా ప్రార్థన చేసి యషన్ రాత్రి ప్రార్థన చేసిండే ఏ హెచ్కెల్ ప్రార్థన చేసిండే నిర్మియ దివరాత్రులు ప్రార్థన చేసిండు దేవుని భక్తులు అందరూ రోజు ప్రార్థన చేసినారు అందుకే వాళ్ళతోనే మాట్లాడండి దేవుడు యాజకుడు గంట ప్రార్థన చేసిండే వాళ్ళతో మాట్లాడలేదు దేవుడు నేను యాజకుల గురించి ఎప్పుడు తప్పుగా చెప్తాను మీకు ఫ్యాక్ట్స్ సత్యం అర్థం కావాలి చెప్తున్నాను ఇక్కడ చాలా తేటగా ఉంది ప్రే వితౌట్ సీజింగ్ ఆయన కాపుదలలో నువ్వు ఉండాలా అంటే మటుకు ఈరోజు నుంచి తీర్మానించుకు నేను టెన్ మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను సారీ మీకు చెప్పిన నేను నైన్ ఫిఫ్టీన్కే క్లోజ్ చేస్తాను కానీ నైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మనం ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాం వాడు మనల్ని చిత్రబద్ధ చేస్తున్నాడు జ్ఞానం అంతా తారుమారు చేసిండు ఏమి తినాలో కూడా వాడు తారుమారు చేసి ఈ లోకంలో అంతా పొల్యూషన్ చేసి వాడు ఎందుకంటే వాడు స్ప్రిన్స్ ఆఫ్ ప్రిన్సిపాలిటీ స్ప్రిన్స్ ఆఫ్ ఎయిర్ అని వాక్యం ఎక్కడ ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో వాడు ఏమంటాం ఆకాశ మండలం దురాత్మ సమూహంలు అవి ఆకాశ మండలంలోని దురాత్మ సమూహంలు ఈ లోకంలో మొత్తం వాడు తారుమారు చేసి పడేసాడు పొల్యూట్ వాటర్ పొల్యూషను ఫుడ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అంతా తారుమారు చేసాడు వాడు కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే ఎట్ట బ్రతకాలి చెప్పండి అయ్యో ఎట్ట బ్రదర్లు ఎట్లా బ్రతకాల బ్రదర్ అంటే ఆయన మార్గం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవనం ఆయన ఆలోచనకర్త అని మంచి ఆలోచనలు ఇవ్వాలి తీసుకునే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే ఆలోచనలు చెప్పండి నేను ఇస్తానా బుక్స్ ఇస్తాయి ఈ లోకంలో అన్ని మోసత్వం కూడిన పుస్తకాలు ఏ న్యూట్రిషన్ బుక్ కూర్చుంటే అంత మోసమే అంత మోసమే ఎందుకంటే మోసగాండ్లు దాన్ని రాసిండ్రు మోసగాడు రాస్తే మోసమే ఉంటుంది అందులో వాడు తెలిసి రాసినా తెలియక రాసిన మోసము ఒకటి నుంచి ఒకరికి ఒకట్లా పోతా ఉంది తరతరాలు ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి ఇంకో ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్కి అట్లా పోతూ ఉంది తరతరాలు మోసం అట్లనే ఉంది కానీ అందులోనేది మోసం ప్రభు వాట లేదు ఓకే ఈరోజు పాటించండి విడుదల పొందండి మీ కుటుంబాలని ప్రభు కొరకు సమర్పించుకోండి తీర్మానించుకోండి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి మంచి ఫుడ్ తీసుకోండి రా ఫుడ్ తీసుకోండి ఒక డాక్టర్ చెప్తుండే చాలా సంవత్సరాలకి ఇస్తాం నేను అపోలో హాస్పిటల్లో పనిచేసేటప్పుడు చెప్పాడు వీక్లీ త్రీ కేజెస్ ఫ్రూట్స్ తినాలన్నాడు వీక్లీ మూడు కిలోల ఫ్రూట్స్ ఉన్నాను తింటాడా ఒక్కసారి ఒక తినాడు నాకు తెలుసు రోజుకి కొంత ఒక ఒక ఫ్రూట్ వన్ అండ్ హాఫ్ ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ అట్లా వారం తీసుకుంటే ఏమవుతుంది ఖచ్చితంగా నియరెస్ట్ త్రీ కేజెస్ వస్తాం పొద్దున్న ఒక ఫ్రూట్ రాత్రి ఒక ఫ్రూట్ అన్నం తినక ముందు ఒక ఫ్రూట్ కానీ ఒక విషయం ఫ్రూట్ తినక కంపల్సరీ ఒక గ్లాస్ నీళ్ళు తాగాల ఈ విషయం మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ మీకు ఆ పుస్తకాలలో దొరకవు కాబట్టి వాటిని పాటించడం నేర్చుకోండి ఈ బియ్యము గోధుమలు తినడం తగ్గించుకోండి మీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుందా మీ గ్రెయిన్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ టాలరెంట్ బాడీస్గా తయారైతాయి కాబట్టి మీ బాడీస్ని నార్మల్ తెచ్చుకోవాలంటే వీటి నుంచి విడుదల పొందండి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ బాగా తీసుకోండి నాన్ వెజ్ తీసుకోండి మీరు అంతా నాన్ వెజిటేరియన్సే కదా లేకుంటే ఆ బ్రదర్ వెజిటేరియనిజం నేర్పుతున్నాడు తిమో తి చూస్తాం పౌలు అంటాడు చివరి కాలంలో అంటాడు ఇది తినద్దు అది నేను అట్లా చెప్తాను అన్నీ తినేసేయండి కానీ ఏం తినాలో కూడా మీకు నాలెడ్జ్ అవసరం అది నా ప్రజలు ఎందుకు నశించి జ్ఞానము లేక హుశాభాక్తలు ఉన్నట్టు మీకు జ్ఞానం అవసరం మీరు నశించిపోకుండా మీ కుటుంబాలని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా మీ సేవ జీవితాన్ని కాపాడుకోవాలా మీ సేవలో ఉన్నవారిని మీరు కాపాడుకోవాలంటే మీరు జ్ఞానం అవసరం ఇది మీరు పాటించండి ప్రభు మిమ్మల్ని అందరినీ జీవించిన కాకపోతే చేతులు ఎత్తి దేవుణ్ణి శృతిస్తాం దేవునికి వందనాలు చేస్తాం ఆయన ఎన్నో ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో అవకాశాలు ఇచ్చింది మనకి ఆయన స్వస్థపరిచి దేవుడు అలలియా ఆయన పొందిన గాయల చిత్తం మనకి స్వస్థత ఆయన రెక్కలలో మనకి స్వస్థత ఆయన రక్తంలో మనకి స్వస్థత ఆయన వాక్యంలో మనకి స్వస్థత అలెలియ ప్రభావ మీరు స్వస్థపరిచే దేవుడు రోగికి స్వస్థం స్వస్థత అవసరం అది కేవలం మీ వలన కలగాల ఈ లోకం కాదు ప్రభా ఈ క్షణం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రియులు మీ సన్నిధికి చేరినారు మీతో అక్కడ ఆనందంతో సమయాన్ని గడుపుతున్నారు గొప్ప గొప్ప భక్తులను వాళ్ళు కలుసుకొని సంభాషిస్తున్నారు వారిని రక్షించిన వారితో వాళ్ళు అక్కడ సంభాషిస్తున్నారు వారిని రక్షణలకు నడిపించిన వారితో వాళ్ళు సంభాషిస్తున్నారు మీ కాళ్ళ దగ్గర నిలబడి ప్రభావ మీకు వదనాలు చెప్తున్నారు అవి ఇప్పుడు చూస్తున్నాం మా హృదయంలో కాబట్టి మేము చింతించం మేము బాధపడం మేము భయపడం ఎంతోమంది ప్రవ్వ ఆదరణ లేకుండా శ్రమలకుండా పోతున్నారు ఆయన మీరు తప్ప ఎవరు మాకు ఆదరణ ఇవ్వలేరు మీరు తప్ప ఎవరు మమ్మల్ని తనమని స్వస్థపరచలేరు మా చర్యలను స్వస్థపరచండి ప్రవ మా కుటుంబాలన్నీ కాపడమని ప్రార్థిస్తున్నాం మేము సేవలో ఉంటుండగా సైతానుగాడు ప్రవ్వా కుటుంబాల మీద కన్నేసండి కానీ ఆ కుటుంబాల మీద మీరు దృష్టించండి మీ బిడ్డల మీద మీరు దృష్టిస్తారనేసి వాక్యం ఉంది ఎరుసుల మీద నా దృష్టి ఉంచుతానన్నారు ప్రభా ఆత్మీయ ఎరుసలే మేమే కాబట్టి మా మీద దృష్టి ఉంచం ప్రతి ఒక్కరు శరాలను స్వస్థపరచమని క్షణం ప్రార్థిస్తున్నాం వారికి జ్ఞానం అనుగ్రహించండి హాలూయర్ థ్యాంక్ యూ గ్లోరి thank you no thank you jesus i give you all the glory magnify your name I glorify your name you sanctify your name lord thank you jesus thank you lord prabhu mikropola mandali gyaapam leskontharisu prathi anarogyani kotti vesthana nidram yesu kristu parishuddha naamamna hallelujah prathi samasyani kotti vesthana yesu kristu parishuddha naamamna naina oh prabhu mikropola gyaapam leskonde prathyokaram ee oka seva jeevithanni panchukola prabhu okkari valna kaadu naina మీ బిడ్డలని తనమలి మీరే తప్ప ఎవరు ఆదరించలేరుతండి మా శరీరాలను నలగొట్టు కొట్టుకుంటున్నావు మేమే ప్రవ్వా మార్తా మారతా నువ్వెందుకు అలసిపోతున్నావు నువ్వు అనేకమైన పనులతో అలసిపోతున్నావు మార్తా నీ అంతటా నువ్వే నువ్వు అబద్ధాన్ని ఆశ్రయించినావు ఈ లోకాన్ని ఆశ్రయించినావు ఏది వండుకోవాలా ఏది వండాలా అది అబద్ధం మనుషుడు రొట్టె మాత్రమే జీవించడు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి వాక్ జీవిస్తాడు అది సత్యం మరియా సత్యాన్ని ఎన్నుకుంది మార్తా అబద్ధాన్ని ఎన్నుకుంది అందుకు శ్రమల గుండా ఉంది శ్రమలు అనుభవిస్తుంది అలిసిపోతుంది ప్రభా మీలో మాకు లేదు we give you all the glory lord haleluya thank you jesus thank you lord thank you lord thank you lord vandana yesayya vandana prabhu vandana naida thank you lord jesus i give you all the glory to the thank you jesus thank you lord thank you lord thank you jesus thank you lord thank you lord haleluya shubhara sasana kireekara vandana shubhara sasana kireekara vandana thank you thank you jesus thank you jesus give you all the glory vandana yesayya vandana naida vandana alleluia halelujah lord. Lord. lord thank you jesus thank you lord as the mother of mary dr. rabana stala has to go to the church thank you lord thank you jesus vandana yesaya vandana tanty vandana naina vandana yesaya thank you jesus thank you jesus పరశుద్కు వంద ప్రవ్వాంతకాలం మీరు మాత మాట అన్నది మీకు ఎంతో వందాలు ప్రవ్వా మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ చేపడ్డ ప్రతి ప్రార్థనకి విజయం దండి ప్రతి ఒక్కరి శరీరం స్వస్థపరచండి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభావ ప్రతి తన మళ్ళీ ఇన్ఫెక్షస్ ని గద్దించండి ప్రభావ ఏ వాటిని మా శరీర నుంచి విడుదల దండి ప్రభావాన్ని ప్రొటెక్ట్ దండి తను మా హీలింగ్స్ అనుగ్రహించండి ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయండి ప్రవ్వా ప్రతి అనారోగ్యం నుంచి మాకు దూరపరచమని ప్రార్థిస్తున్నాం మీ పాలెంలో ఎటువంటి అనారోగ్యంలో వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మాకు మంచి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞానం లేక మీ బిడ్డలు నశించుకున్నారు ప్రవ్వ మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు మీలోనే గుప్తం లే మీరు తప్ప ఎవరు మాకు అనుగ్రహించారు అయినా మీరు అనుగ్రహించి బిడ్డలందరినీ క్రీస్తు ఆదరించండి స్వస్థతలు దయచేసి అందరినీ మీరు అగ్రవాల్సి పరచుకోండి మేము తిరిగింటికి వెళ్తుండగా మీరే దూతల కాపలు తీసేసి తడిపించమని ఏసు క్రిత త్వరగా రమ్మ రక్తమే జూర్ణ విజయం అపవాది క్రియలకు నాశనం జయం తండ్రి క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడైన ప్రైజ్ అలాడ్